ప్రకాశవంతమైన పదార్థాలు భూమికి మీదకు వస్తూ ఉండే అది వాతావరణపు పొర దాటగానే దాని అవతల ఏమో ఆక్సిజన్ ఉండదు కాబట్టి పెద్దగా మండిపోవు కానీ వాతావరణ పొర దాటగానే ఆక్సిజన్ యొక్క ప్రభావం చేత మండిపోయి భూమిని చేరకముందే అవి శాంతం మండిపోయి గాలిలో కలిసిపోతుంది ఇలా జరిగేటటువంటి దానికి ఉల్కాపాతం అని పేరు నిరంతరాయంగా దీపావళి జరుగుతూ ఉంటుంది బ్రహ్మాండంలో ఇక్కడ ఏదో భూమి మీద చిచ్చుబుడ్డి మనం వెలిగించి ఒక్క నిమిషం పాటు అది పైకి పోతే ఆహా ఓహో అని తప్పట్లు కొడతాం ఇలాంటి చిచ్చుబుడ్లు కోట్లాది చిచ్చుబుడ్లు ఉల్కాపాతంలో జరిగిపోతూ ఉంటాయి అక్కడ బ్రహ్మాండంలో అనంత విశ్వంలో జూలికి వెళ్ళాం ఇప్పుడు అనంత విశ్వంలో బ్రహ్మాండాలు విశ్వలింగముల వలె అణువుల వలె వెదజల్లబడుతూ నిన్న మొన్న ఈ మధ్య మీ అందరికీ ఆ బ్లాక్ హోల్ గురించినటువంటి ఎన్ని రకాల బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఎంత విస్తృతి కలిగినటువంటి బ్లాక్ హోల్స్ మన విషయంలో ఉన్నాయి మనకు తెలిసిన మేరకు ఇది మన దృష్టి మేరకు అసలు మన దృష్టితే మనకు తెలిసింది వన్ పర్సెంట్ తెలియని విషయం తొంభై ఉంది ఇంకా మనకు పరిశోధించవలసింది తొంభై తొంభై శాతం తెలిసిన మేరకు చూస్తేనే ఒక్క కృష్ణ బిలంలో పదివేల కోట్ల సూర్యులు పట్టేటంతా కృష్ణ బిలాలు ఉన్నాయి పదివేల కోట్ల సూర్యులు పడతాయడు ఒక కృష్ణ బిలంలో పదివేల కోట్ల సూర్యులు పట్టే కృష్ణ బిలంలో నుంచి ఒక సూర్యుడు ఒక అణువు విసిరివేయబడ్డాడు ఆ విసిరి సూర్యుడు పది అవగ్రహాలైన ఆ పది మనం కూడా ఒక మొక్క ఉన్నాం ముఖ మీద ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో ఎనిమిది వందల కోట్ల మానవులలో ఒకనొక విద్యాసాగరు ఆయన బ్రహ్మాన్ని చూశాడు ఆయన పరబ్రహ్మ పొందాడు ఉన్నవాడా లేనివాడా ఏం చెప్తాం దీనికి అస్తి నాస్తి కోద నిర్ణయో నాస్తి సర్వదా బాగా విచారణ చేశానండి బాగా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జపం చేశానండి ధ్యానం చేశానండి తపస్సు చేశానండి కొండ గుహల్లో ఉన్నానండి కేవలం ఆకులే భుజించానండి కేవలం నీళ్లే తాగానండి కేవలం ఆ కనంపడ్డ మాత్రమే భుజించానండి ప్రజ్ఞాప్రకాశం చైతన్య ప్రకాశం చూపెట్టినట్టల్లా ప్రయాణం చేశానండి హిరణ్య గర్భస్థితిని చేరుకున్నానండి ్రాహ్మీభూతస్థితి నందేనండి అస్తి నాస్తి కోద నిర్ణయో నాస్తి సర్వదా ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ మాట అనేక లక్షల కోట్ల కృష్ణ బిలాలున్నటువంటి ఈ విశ్వము అఖండ ఎరుకైతే మూలా ప్రకృతి అయితే దానవతలున్న బయలు ములుబృత్సలేక ఉన్న బయలు అటువంటి బయలులో ఈ అనంత విశ్వం అణుస్వరూపం ఇన్ని లక్షల కోట్ల సూర్యులు పడ్డే కృష్ణ బిలాలు ఉన్నటువంటి లక్షల కోట్ల కృష్ణ బిలాలున్నటువంటి విశ్వం అంతా ఆ బయలులో కేవలం అణుమాత్రమే అట్టి అణుమాత్రమైన విశ్వంలో ఒకనొక బ్రహ్మాండం ఆ ఒకనొక బ్రహ్మాండంలో ఒకనొక భూమి ఆ భూమి మీద ఉన్నటువంటి ఒకనొక మానవుడి ఇచ్చినటువంటి అర్ఘ్యం ప్రసాదం తీర్థం ఆలోచించి చూడండి ఆవరణ సహితులమా ఆవరణ రహితులమా నిర్ణయో నాస్తి సర్వదా మళ్ళా శ్లోకం చదవండి ఇప్పుడు చదివిన శ్లోపం చదారుణయాన్ని పోగొట్టుకోవడానికి నేను చైతన్య స్వరూపుడు అనే నిర్ణయాన్ని ఆశ్రయించాడు నేను ఆత్మస్వరూపుడు నేను సత్స్వరూపుడనే నిర్ణయాన్ని పొందడానికి నేను చైతన్య స్వరూపుడనే నిర్ణయాన్ని పోగొట్టుకున్నాడు నేను సత్స్వరూపుడను నేను బ్రహ్మస్వరూపుడను అనే నిర్ణయాన్ని పొందడానికి నేను జీవుడను అనే నిర్ణయాన్ని పోగొట్టుకున్నాడు నేను పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందడానికి నేను బ్రహ్మ అనే నిర్ణయాన్ని పోగొట్టుకున్నాను నేను కేవలాత్మస్వరూపుడను పరాత్పరమును అనే నిర్ణయాన్ని పొందడానికి పరబ్రహ్మనే నిర్ణయాన్ని పోగొట్టుకుంటున్నాడు ఈ పట్టుకున్నవన్నీ కూడా ఉల్కాహస్తములు దీపం చేత్తో పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు పని అయిపోగానే దీపాన్ని పక్కకు పెట్టాడు కాబట్టి జాగ్రత్తగా విచారణా కాలంలోనూ పొందుతున్నటువంటి నిర్ణయాలను సవ్యమైనటువంటి పద్ధతిగా అశరీర పద్ధతిగా వాటిని నిర్ణయించి నిరసించాలి ఆవరణ రహిత పద్ధతిగా నిరసించాలి నిరావరణం నిస్త్రైగుణ్యం పరాబరం నిర్బీజమలం నిష్కామలం నిరీహమలం నిత్యశుద్ధోస్మి నిరీహమచం నిత్యం సర్వతం స్థాణు